కుమ్మరి గురునాథుడు రాశాడు భారత మనం చదివేటటువంటి భారతంలోనే టిక్కరగాడు చదువుతూ ఉంటే కుమ్మరి గురునాథుడు ఇద్దరు వచ్చి ఆ పెళ్ళాలని కేరళలో కూర్చుని ఉండేవాడు ఈయన డబ్బా డబ్బా డబా చెబుతూ ఉండేవాడు ఎవరు టిక్కరగాడు ఆయన రాస్తూ ఉండేవాడు ఏమి తట్టలేదనుకోండి టిక్కరగాలికి ఈయన పేరు గురునాథుడు కదా ఏమి చెప్పు అని కూర్చున్నవాడి రాసి పలికేవాడు కాదు స్వామి ఏమి చెప్పలే చెప్పే కాదు ఏమి చెప్పు తరం లేదు కదా తలకి అదేమిటి నా మాట రాసిన సరే ఇక్కడ ఎందుకు రాసే సరిపోయింది ఇక్కడ ఎవరు చెబుతున్నారు సంజయుడు చెబుతున్నాడు ఎవరికి చెబుతున్నాడు గురునాథుడు అంటే ధృతరాష్ట్రుడు ఏమి చెప్పు గురునాథ రే గురుశరుడు అయినటువంటి ధృతరాష్ట్రుడా మీ కొడుకుల ప్రవర్తన గురించి ఏం చెప్పమంట అని అంటూ ఉన్నాడండి రే ఎంత బాగా సరిపోయింది అని తర్వాత వస్తుంది ఇటువంటి వాడు కావాలట రాసేటటువంటి లేఖకుడు మొత్తం అనుకున్నాడు భారతమంతా మనస్సులో వేదవ్యాస మహర్షి లోకానికి అందించాలి అనుకుని సరిగ్గా ఆశీర్వాదం లభించాలి అని చూస్తూ ఉన్నాడు ఒక రోజున ఉదయం చక్కగా త్వండ గుర్తించుకుంటూ వరద నిగురుకుంటూ ఆ వినాయకుడు నాడే లంబోదరుడు ఆశ్రమించారు వచ్చినటువంటి ఆ వినాయకుడిని అర్ఘపాత్రువులతో పూజించి లోపలికి తీసుకొని వచ్చి కూర్చుండబెట్టి స్వామి ఏ పని మీరు ఇచ్చేశారు దేవుని వారు తెలియచేస్తే ఈ శిష్యుడు సిద్ధంగా ఉన్నాడు ఆచరించడానికి అన్నాడు వేరవద్యాస మహర్షి ఏమి లేదయ్యా నీవేదో లోకహితార్థమై భారములనేటటువంటి పంచము వేరువు రాయబోతో అంట మా తండ్రి గారు రాయకులు పంపించారు స్వామి మీ తండ్రి గారు పంపించారు బాగానే ఉన్నారు కానీ నేను గబ్బా గబ్బా గబ్బా గబ్బా చెబుతూ ఉంటాను మొత్తం లక్ష శ్లోకములు నా కంటికి ముందు కనిపిస్తూ ఉంటాయి నేను చెప్పింది చెప్పినట్లుగా రాయాలి నీవు మధ్యలో ఆ ఏమిటంటే అంతర్వేగం చేస్తా మళ్ళీ ఇందాక ఏం చెప్పావు చెప్పటేనా సరే అలా చెప్పింది నువ్వు రాయగలిగితే కూర్చో లేకపోతే అట్లాగా నాకు ఒక నియమం ఉన్నది ఏమిటది నేను రాసినంత వేగంగా చెప్పకపోతే గంటం పెట్టుకు పట్టి పొడుస్తా పొడిచేది గంటం ఇరపడి పొడిచేవాడు రాని ఎట్లా పొడుస్తాడో చెప్తా కూర్చున్నారు ఇద్దరు చూస్తున్నాడు ఇలా బ రాస్తూ ఉన్నాడు ఆ కథాభాగాన్ని బట్టి వ్రాస్తూ రాస్తూ ఏం చేసేవాడు ఈ వర్ణంలో బట్టి గబ గబ నాలుగు శ్లోకములు ముందు ఊహించి రాసేవాడు ఇప్పుడు రాసేదిన్ని ఒక్క అబ్బా ఏమిటి ఇదిలో నువ్వు చెప్పిన చూడు ఆగిపోయింది ఎంత అట్లాగా అనేది అసలు రాయటానికి వీలుగానేటువంటి ఒత్తులు పెట్టి ఒక భయంకరమైన శ్లోకం చెప్పేవాడు అట్లాంటి ఐదు శ్లోకములు చెప్పేది పరిగితే ఇవన్నీ సరి చేసుకొని మళ్ళీ ఆయన వచ్చేవారు రెండు వందల శ్లోకాలు పరిగించేవాడు అక్కడ మళ్ళీ వచ్చేవాడు మళ్ళీ వీటిని పాష్ పంచ పాషాణములు ఇంతవరకు ఎవరు దానికి అర్థం చెప్పిన వాళ్ళు లేరు ఎందుకనంటే వ్యాస పాషాణములు అయిపోయారు వాటికి ఈ ఫోటోలు తప్పించుకోవడానికి చెప్పారంటే వాటిని సంఖ్య మూడు లోతులలో సద లక్ష్య గ్రంథమైనటువంటి భారతాన్ని లోకానికి అందించి వెళ్ళిపోయారు ఇది కాలం గడిచిపోయింది అనేకములైనటువంటి భాషలు వచ్చినాయి తమిళులు వాళ్ళు భారతం రాసుకున్నారు కన్నడికులు రాసుకున్నారు కానీ తెలుగులో పదకొండల శతాబ్దు వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథం నేను ఉద్భవించలే అయితే రాజరాజ నరేంద్రుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆయనకి ఒక రోజు అనిపించింది ఏమని నేను చంద్రవంశంలో ఉద్భవించినటువంటి వాడు పాండవులు కూడా చంద్రవంశపు రాజులు మా పెద్దవారు యొక్క చరిత్ర నా భాష తెలుగులో వింటే బాగుందరు అయి తన కుల బ్రాహ్మణుడైనటువంటి నన్నయ భట్టారకుడిని పిలిచాడు పిలిచి స్వామి భారతం ధర్మ లంతా ధర్మశాస్త్రాన్ని ఉన్నారు పౌరాణికులు పురాణం ఉన్నారు కవితావేత్తలు కవిత్వమని ఉన్నారు ఎవరు ఎన్ని విధాలుగా ఊహిస్తే అన్ని విధాలైనటువంటి భారతం అదే ఆ భారతాన్ని నా భాష అయినటువంటి తెలుగులో రాలి అనే భావం నాకు కలిగింది దాన్ని తెలుగులో చెప్పబడ్డాడట నన్నయ భట్టారకుడు భయపడి తా స్నేహితులు నా యొక్క బాక శాసనికి నారాయణునట్లు నారాయణ భట్టు ఆయన స్నేహితుడు నారాయణ భట్టుట ఆ నారాయణ భట్టు కన్నడ సాహిత్యంలో అఖండమైనటువంటి పైగా ప్రాథమై వాడు వాడు అప్పటికే కన్నడంలో భారతం అనువారం జరిగింది ఎలా జరిగింది అరవిందేశ్వరి అనే ఒక చక్రవర్తి కన్నడ దేశాంతా వాడికి ఒక రాత్రి కలొచ్చింది ఏమని పూర్వజన్మలో నేనే అర్జును ఇంకా పెత్తకి ఇక అంతగా ఉన్నది పైగా పెత్త కైలి వరకు రాగేదట్లా మనకు కవిత్రయంలాగా ఆయన ఆస్థానంలో రత్నత్రయం అనేటటువంటి ముగ్గురు కవులున్నారుపడు పొన్నడు మన కవిత్రయం ఎట్లాగో కన్నడ భాషలో రత్నత్రయం అంటారు అందులో మన టిక్కర స్వామయాలతో సుమానమైనటువంటి వాడు పంపడు బాగా పండుతున్నవాడు పంపడిని పిలిచాడు పంప భారతాంజంలో ఆ విషయం ఎలా నేనే అర్జును అభేదని అభేద కల్పించి భారతానికి రాస్తాం అలాగే ప్రాజెక్టులుచుకుంటే దెబ్బలు కొడవాలి చేస్తారు కానీ ద్రౌపదికి ఐదుగురు భర్తలు మరిప్పుడు మీ భార్యని ద్రౌపదిగా రాయాలి లేదు మిగిలిన నలుగురు భర్తలు ఎవరో కొంచెం దేవుడు వారు ఎవడం మతి లేని వాడు రాశాడు ద్రౌపదికి ఐదుగురు భర్తలేదు నేను అర్జునుడిని నాకు తెలియదు ఏమిటి నా ఒక్కడికే భార్య ద్రౌపది అర్జునుడు ఒక్కడికే భార్య అదే రాయుడు నేను చెప్తా చెప్తాం అని మొత్తం భారత అంతా ఎవరు పంపడు బోద్ధాలో వత్సరగ్రస్త ఒక పండితుడు ఇంకొక మంది ఉంటే ఠహ అంటే ధ్వంసు వాడుని వాడు అదే ఆ స్థానంలో ఉన్నాడు వాడి పొదుబడిపోయింది ఏదైంది నేను ఇక్కడే ఉన్నా రాజుగారు నన్ను పిలవకుండా ఇ పిలిచి ఒట్టు దాటుతో రాయిస్తాడా మేలు రాస్తా భారత అని వాడు గదారుతమనే పేరు పెట్టి దుర్యోధను నాయకుణ్ణి చేసి భీవుని ప్రతి నాయకుణ్ణి అంటే విలని నాయకుడి హీరో ఏమో దుర్యోధనే విలనేమో భీముడు చేసి దళాయుధం అనే పేరుతో వాడు భారత ప్రజలు ఏది నిజమైన భారతం అర్థం జుట్టు మీకుంటూ ఉన్నారు కానీ కవిత్వంతో ఒకరికంటే ఒక ప్రదర్శించారు అట్టి స్థితిలో ఆ కన్నడ భారత కూడా చదివి సంస్కృతాన్ని చదివినాడు ఎవరు నారాయణ భట్టు అందుకనే ఆ రాజుగారు కోరగానే భయపడ్డాడంటే భారత ఘోర నారాయణులట్లు అర్జునుడు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆ భారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడు ఏ విధమైన సహాయం చేశాడో ఆ సహాయం తన అహాచార్యులైనడు సకలం తా నిర్వహింపగ వాడు నారాయణ పట్టున్నాడే అరే నన్నయ్య నీవే భయపడవలసిన అవసరం లేదు నేనున్నానని వెనక భుజం తట్టి చెప్పాడు మొత్తం అంతా అయితే భారత యుద్ధమంతా ఎవరి పరంగా మొత్తం భారత యుద్ధం అయిపోయింది श्रीकृष्ण स्वामी वर्जुन रस दिखव दिगा रसमा कल तक कलपो कर्मुड़ भीष्म अलवा ద్రోణుడు మొదలైనటువంటి వాళ్ళు వేసినటువంటి వాదనల యొక్క దెబ్బకు ఎప్పుడో కావలసింది కానీ నా శక్తితో నిలబెట్టుకుంటాను ఇప్పుడు విడిచిపెడుతూ ఉన్నారు అటువంటి సహాయం చేశాడట ఎవరు శ్రీకృష్ణ స్వామి మరి సాక్షాత్తుగా జయద్రలు సైంధవుడు వాణ్ణి సంహరించే సమయంలో సుదర్శనయుద్ధం చేత సూర్యమండలాన్ని కట్టి తరవహించాడట అటువంటి సహాయం ఎంతడిదో అంత సహాయం నాకు చూశాడ అరీ సాగమతింగీంద్రులు ప్రసంగ నారసి మేలు నా ఇతరు లక్షల రంగతనా రుచి సూక్తి నిధి మహాభారత సంహిత రచన మంతురుడయ్యే జగ సారమీంద్రులు ప్రసన్న కథాకలితార్థయుక్తి లో ఎలా వ్రాస్తాను నేను ఈ పంచ వేదాన్ని అనంటే నేను కథ రాసేటటువంటి తీరు దూచి ఆహా ఏ విధాన ఉన్నాయా మీ యొక్క శక్తి అనుకునేటట్లుగా నేను భారతానికి రాస్తాను ఉండాలి కథలు ఎలా ఉండాలి నా నా రుచి నిధి ఒక్కొక్క కథ ఈ మానవ జాతి కూడా సర్వకాల ఉపయోగపడాలి అది నా భారతంలో దేవతలకు రాక్షసులకు అనేకమైన యుద్ధములు జరుగుతూ ఉన్నాయి జరుగుతూ ఉండగా శుక్రాచార్యుడు రాక్షసుల వైపు అటు దేవతలు రాక్షసుల్లో ఎవడు దచ్చినా సరే వెంటనే మృత సంజీవుని ఇద్ద ప్రతిస్తూ ఉన్నాడు శుక్రాచార్యుడు దేవతలకు అవకాశం లేకుండా పోతూ ఉన్నాడు ఎలా వీడి నుంచి కట్టుకోవాలి అంటే బృహస్పతికి మనువుడున్నాడు ఆయన పేరేమిటి కచుడు బహా సౌందర్యవంతుడు కచుడా నీవు వెళ్ళి శుక్రాచార్యున్ని ఆశ్రయించి వెళ్ళు వెళ్ళి మృతు సంజీవం నేర్చుకుని రాయలు అరంభోహో బృహస్పతి పుత్ర చెప్పుకున్నాడు నేను బృహస్పతి యొక్క కుమారుణ్ణి కచరావధే నన్ను ఖచ్చుడు అని పిలుస్తారు మిమ్మల్ని గురువుగా భావించి వచ్చానని రాదు అన్నాడు బృహస్పతి వంటి వాళ్ళు మరువుడుగా గిరికి శిష్యుడుగా వచ్చాడు అడితే అది నా కర్వహేనుమయ్యవటానికి విజ్ఞలని వచ్చారు లక్షణంతా చెప్పటానికి వీలు అదేవిధ వీళ్ళు మన విరోధులు వినసూతారంటే రే వాళ్ళ తాత దగ్గర విద్య లేఖ నా దగ్గరికి వచ్చాడట బృహస్పతి యొక్క కొత్త మనువడు నేను చెప్పవలసిందే చెబుతా దేవయాలు ఉన్నది ఈ శుక్రాచార్యుని యొక్క కుమార్తె మహాసువతి చూసి ప్రేమించింది వీళ్ళు కచుడిని ప్రేమించి చాలా బాగా చూస్తూ ఉన్నది కాలం గడిచిపోతూ ఉన్నది ఎప్పుడు అన్ని చూతాడు తప్పించప్పుడు ఒక ఆరు రోజున ఆవులు తోలుకుపోయాడు గురువు గారికి శుశ్రూష చేయగల తోలికే తోలుకలు పెట్టే సాయంకాలం అవుతూ ఉన్నది ఆవులు ఇంటికి రాలా పాత్రికి వెళ్ళిపోయాడయ్యా ఆవులు పోలు వెళ్ళినటువంటి ఖర్చులు లేకుండా ఇంటికి వచ్చినవి అగ్నిహోత్రములు పోలివగా బే మహర్షులంతా సాయం సమయం చేయవలసినటువంటి అగ్నిహోత్రములని నిర్వర్తిస్తూ ఉన్నారు ప్రొద్దు నువ్వరే పొద్దుపోతూ ఉన్నది ఖచ్చులు రాడు ఖచ్చులు మాత్రం రాలేదు మృగములోన మృగ పన్నగ రాక్ష అరవిలో ఏ మృగమైనా సరిపేసిందేమో ఏ పావు తెలిసిందో లేక ఇంతకు ముందు రాక్షసులు సరిపేశాడు నువ్వు సందీ పంపించి రక్షించా ఇప్పుడు ఎవరిందో ఏమయ్యా అని ఏడుస్తూ ఉంటే చూచు నిర్య దృష్టిలో చూచాడు ఎక్కడున్నాడు కొడుకు అమ్ముడు అడగచ్చు ఏంటి సార్ రాక్షసులు రే ఎప్పుడూ మనం చంపుతున్నాం చంపగానే ఏం చేస్తున్నాడు ఈయన మృత్యుంజీవాన్ని పంపిస్తున్నాడు తీసుకొస్తున్నారు ఇట్లా రాహుల్ ఎదురుకున్నారు అనుకొని వాణ్ణి చంపి కాల్చి మూడి చేసి ఆ మూడిద కళ్ళులో నిలిపి ఆ కళ్ళు అంటే బాగా ఇష్టం వస్తుంది చూడడానికి అది ఆయన కావించాడు చూచాడు చూస్తే ఉన్నాడు मृत संजीवन को ब्रति की बैठक पट चील पावा चे अंदव अट्ठा भू सु ఇదిగా పాపశక్తి పతిరు చేపృహాలను తాగుతూ ఉన్నామే ఇంతకైతే సామాజిక స్పృహ ఈ రోజున మనం ఇష్టం వచ్చినట్లుగా తాగుతున్నాం మంచి నీళ్ళు లేకపోయినా కావలసిన పొందడం ఆయన చూపుతూ ఉన్నాను శుక్రాచార్యుడు భూసురులాది గల జనులు నేను బ్రాహ్మణుణ్ణి అనుకున్నవాడు కూడా ఎందుకని యజ్ఞ యాగాదుల పేరుతో యజ్ఞములు చేసి తప్పదా కలవడ్డా విపరీతంగా తిన్నాడు విపరీతంగా తాగాడు యజ్ఞ యాగాదులలో అయినప్పటి తిండి ఈ బ్రాహ్మణులు మొదలైనటువంటి మానవులు ఎవరైనా సరే ఈ సుర సేవించిదేని కల్లు సారా మొదలైనటువంటి వాటిని తాగినట్లయితే పాపశక్తి పతి తులగుదురు వాళ్ళు అనంతమైనటువంటి పాపములను పొంది భ్రతలోకములు పొందుదురుగా మర్యాదనుడు జను ఇదే నేను పెడుతూ ఉన్నటువంటి శాపం తాగిన వాడికి నేను ఇస్తూ ఉన్నటువంటి శాపం దీన్ని దృష్టిలో పెట్టుకుని మానవులంతా ప్రవర్తించవలసింది అని అంటే కళ్ళు మానండోయ్ బాబు ఇప్పుడు పాడాడు ఇది ఎప్పుడు చెప్పాడు వేదవ్యాస మహర్షి పంచమ వేదుడు ఎప్పుడో చెప్పాడు ఏమయ్య ఎక్క యాగాదుల పేరుతో తాగినప్పటికీ పోతారు సుమా ఎవడు ఈ కళ్ళు అనేదాన్ని అంటకూడదు ఇదేమిటి మానవ సమాజానికి ఇచ్చేటటువంటి హితబోధ సరే ఆయన లోపల ఖర్చు నుంచి నేర్పాడు బయట చేర్చుకొని వచ్చాడు ఆయన వచ్చి మళ్ళీ మృత ఆయన బ్రతికించి స్వామి నేను పోయింది నమస్కారం చేశాడు అప్పుడు దేవాలయాలు వచ్చి నేను నిన్ను ప్రేమించాలయ్యా ఏ ను అంటే నేను బ్రహ్మచారి మామూలు కన్యవే కాని నీవు గురుపుత్రిని గురువు గారి యొక్క కుమార్తె చర్యలతో సమానం నిన్ను నేను చెల్లెలుగా చూశాను కానీ ఇంకొక రకంగా చూడలేదు అంటే చాలా దౌర్భాగ్యుడు నా తండ్రి దగ్గర మృత సంజీవంతో నేర్చుకోవడానికి వచ్చాన తెలియక నేను నిన్ను కానిషాను ఇక్కడి నుంచి నీవు నేర్చుకున్నటువంటి ఈ మృత సంజీవని నీకు పనిచేయకుండా పోవుగా కాని సాధి వెళితే ఒకవేళ అది నాకు పనిచేయకపోయినా నేను ఇతరులకు ప్రబోధిస్తే వాళ్ళని పనిచేయు కానీ చెల్లెలు మరి నిన్ను కాదన్నందుకు నాకు శాపం పెట్టావు కనుక నిన్ను బ్రాహ్మణుడు వివాహం చేసుకోకుండా మళ్ళీ శాపం పెట్టాయి శాపం పెట్టారు వెళ్ళిపోయాడు తర్వాత ఏమో దేవయాన్ని ఏ క్షత్రియుడు వివాహం చేసుకోవాల్సి వచ్చింది అయితే ఏమిటి కథ అనంటే అనంతమైనటువంటి మానవ జాతికి ఒక అత్యద్భుతమైనటువంటి అందుకనే నా నా రుచి నిధి ఏమిటి అఖండమైనటువంటి రుచి చెప్పిందట భారత భారతంలో అంటే ధృతరాష్ట్రుడు కూర్చునున్నాడు విదురుడు చెప్తున్నాడు ఒక మహారణ్యం ఉన్నది ఆ మహారణ్యంలో పరిగెత్తున్నాడు ఆ పరిగెత్తు ఉంటే ఎక్కడ చూచినప్పటికీ ఉర్లు బన్నీ ఉన్నాయి ఉచ్చులు అంటూ ఉన్నాయి ఆ ఉచ్చులలో నుంచి పరిగెత్తు ఉన్నాడు వెళ్తూ ఉంటే అక్కడ ఒక బావి ఆ బావి పైగా అనేక తీగలు లతలు కమ్ముకుని ఉండి వెళ్ళి కళ్ళ చిందులుగా పడి ఆ చెట్టు యొక్క ఓడలు కొట్టుకుని ఏలాడుతూ ఉన్నాడు వాడు తలపై పెట్టాడు కాళ్ళు కింద పైన ఈ చెట్టుని నల్లని ఎలుకలు తెల్లని ఎలుకలు కొట్టివేస్తూ ఉన్నాయి ఎరువులు కొట్టేస్తూ ఉన్నాయి కింద జారుతూ ఉన్నది చెట్టు కింద ఆరు తలలు కలిగినటువంటి సర్పం ముసలి గుర్తూ తలపై చూస్తూ ఉన్నది కోసం ఆ చెట్టు మీద కేర చేయగలున్నాయి తేరె పెరలున్నాయి ఆ తేనె పెరలు ముక్కు ముక్కులు కలిగినటువంటి తుమ్మెదూ ఉన్నాయి బిందువులు పడుతూ ఉన్నాయి ఈ మానవ ఈ పండినటువంటి జీవుడున్నాడే అని తేలి ఆయిగా ఆస్వాదం చేస్తూ ఉన్నాడు అన్నయ్య అని చెప్తే అడిగాడు ధృతరాష్ట్రుడు రే తమ్ముడు నువ్వు చెప్పిందే ఉంటున్నాక ఏమ్యర్థం కాదురా ఏమిటి అన్నయ్య అరణ్యమని చెప్పాలి ఆ అరణ్యం అనేటటువంటిది సంసారం అందులో ఆ పరిగతుతో ఉన్నటువంటి వాడు జీవుడు ఆ జీవుణ్ణి ఏడు వెంటబడిందనా అంటే ఆయువు ఎటువంటిది ఆయువు కాలరథ ప్రచాదము ఒక పరమ భక్తు మొక్కు దిక్కులేని చన్నా ఆ కాలముడే పెళ్లకు విస్మృత జీవితము కాలర తప్ప నిమేషము ఆగబోదు సూర్యుడు నాడే వెళ్ళిపోతూ ఉంటాడు ప్రభువు గారు ఆజ్ఞాపించినా ఆడటాలోచింది అంటే ఆడట వెళ్ళిపోతూ ఉంటాడు పరమ భక్తుని మృక్కు బాభక్తులున్నారు బ్రాహ్మభక్తులున్నారు స్వామి కాసేపు ఆగమంటే ఆడట భక్తులైన వాడు నమస్కారం చేసినా ఆడట దిక్కులే చందో కంటినీ ఏడుస్తూ స్వామి ఆగవయాన్ని కాలం అమూల్యము దేనికైనా విలువన్నది కాని కాలం అమూల్యమైనటువంటి ఆ కాలుడు రాతముందే వస్తూ ఉన్నాడు ఎవధర్మరాదు ఎప్పుడు స్థానం చేయదు వాడు రాకముందు గాని విస్మృత జీవితార్థము ఎందుకు పుట్టాం మనం మన పుట్టకి ఏమిటి పరమార్థం పుట్టలోనే చదువులు పుట్టదా గిట్టదా అన్నట్టుగా ఊరిగా పుట్టి చచ్చిపోవటమేనా అనేటటువంటిది ఆలోచించి ఏం చేయాలో ఆలోచించవయ్యా కనుక ఆ వెనక పరుగుకొని ఉన్నటువంటి ఏరుగున్నదే ఆయువు పరిగెట్టాడు మానవుడు ఎక్కడ చూసినప్పటికీ ఉత్సులు ఆ ఉత్సూలు ఏంటి అడిగేస్తే అట్లాగే రోగములు అను ఎక్కువ తిన్నా రోగమే తక్కువ తిన్నా రోగమే ఏ విధంగా ఎక్కడ పడ్డాడు వాడు ఈ ప్రపంచం అనేటటువంటి అరణ్యంలో నుంచి బాలులో ఉంటు అంటే సంసారంలో పడి చెట్టు ఓడలు ఆ ఓడలు చెట్టు ఆయువు దానిని తెల్లరైనటువంటి నల్లనైనటువంటి ఎలుకలు కొట్టివేస్తూ ఉన్నాయట అంటే తెల్లని ఎలుకలంటే పగలు నల్ల ఎలుకలంటే చీకటి ఈ చీకటి రాత్రితో వాడి ఆయువు దశించిపోతూ ఉన్నాయి కింద ఆరు తలలు కలిగినటువంటి సర్పం పైకి చూస్తూ ఉన్నది అంటే ఆరు ఋతువులు ఆ ఋతువులతో కూడినటువంటి కాలం ఉన్నదే కాలం ఎప్పుడౌతా ఎప్పుడు కాటేతా ఎదురు చూస్తూ ఇటువంటి స్థితిలో వేలాడుతూ ఈ జీవుడు నాడే పైనున్నయట తేనె పెరలు ఏమిటవి విషయ సౌఖ్యములు దానిని తిన్న కదిలిస్తూ ఉన్నాయట అదే కోరికలు ఆ కోరికలు విషయ సౌఖ్యములను కదిలిస్తూ ఉంటే ఒక్కొక్క బిందువు పడుతూ ఉంటే వీడు కింద పడి కూడా దాని అంటే జీవితంలో అనేకములైన ఆశపడుతూ ఉన్నాడు మానవుడు ఇదే ఆ భారతంలో చెప్పబడింది అన్న ఆయన కనుక ఈ భారతం అఖండమైన నిరాంతలో ధృతూ అందువల్లనే నా నా రుచినిధి అన్నారు అది ఒక మంచి కవిత అభ్యశించుకు ఇది యాత్రగా అర్థం చేసుకుంటే గానీ అర్థం కాదు పూర్వం భారతంలో పౌరుషుడు అనేటటువంటి ఒక ఆయనతోనే మొదలవుతుంది భారత కథ పౌష్యుడు దగ్గరికి వెళ్ళి వర్త అంత విద్యాభ్యాసం ఎలా ఉండేటప్పుడు గురు శిష్య సంబంధం అంటే వాడు వైదు గని గురువు గారు ఉన్నాడు ఉంటే శిష్యుడు వెళ్ళాడు వెళ్ళి స్వామి నేను దగ్గర చదువుకోవటానికి వచ్చాను సరే వాడితో అన్ని పనులు చేయిస్తానే ఉన్నాడు చదువు మాత్రం చెప్పనాడు చెప్పలా ఒకనాడు పొలం బాగా వర్షీకృతూ మరి గురువు గారి చేరు కట్ట తెగిపోయి నీళ్లు వెళ్తూ ఉన్నాయి అరే ఉపమన్యు స్వామి ఆ చేరు తెగిపోయి వార్లకు వస్తూ ఉన్నాయి అట్లా నీళ్లు కట్టగా చెప్పాడు తెల్లవారు వర్షం పడుతూనే ఉన్నాయి రెండు రోజు ఉదయం గురువు గారు ఇటుక్కుంటూ ఉపమన్యు స్వామి ఏమిరా ఎక్కడున్నా ఇక్కడే ఎక్కడా గండిలో కూర్చున్నా ఎందుకురా మీరు ఆత్మన్నారు మీరు కట్టగట్ట ఆగరా ఎన్నో ప్రయత్నంలో చేశా ఇక నేను అడ్డంగా కొడుకున్నాను ఆగిపోయిన అంతవరకు కొడుకున్నా అప్పుడు వెళ్ళి లేదరా లేచిన తరువాత తన చేయించాల తల మీద పెట్టాయి శిష్యులు ఖండమైనటువంటి విద్యం అంతా కుప్పలు చెప్పలుగా కనిపిస్తూ సమస్తమైన ఉద్యోగు అంటే హస్తమస్తగా సంయోగించేతనే సమస్తమైనటువంటి విద్యలు ఇవ్వగలిగినటువంటి ఇంకొక శిష్యుడు వచ్చాడు రే ఆవులు తోలుకో ఆవులు తోలికినాన్ని పెట్టదా శుభ్రంగా బలిసు రే నేను దండం పెట్టతున్నా ఆవులు తోలికెడుతున్నా బలిసున్నే ఏం పెట్టునావునా స్వామి మధ్యాహ్నం అప్పుడు మన ఆవులన్నిటికీ ఓ చెట్టు కింద కొడవేసి ట్రక్కి వెళ్ళి ఆ తల్లి దగ్గర ఈ తల్లి దగ్గర తల్లి ఆకలి దండం పెడుతూ ఉన్నా చిన్నా రే నా ఆత్మ లేకుండా భోజనం చేయమని ఎవరు చెప్పారు దొరక అట్లా తెచ్చింది నాకు చెందుతుంది కానీ నీకు ఇచ్చారు అది చేయటానికి అయినా బలిసే ఉన్నాడు ఎరా మరి నేను మిచ్చాడు ఉంటానా మన ఆవులు పాలు అవుతున్నాడు అది ఉంటున్నారు అందుకని ఇద్దరు అవుతున్నారు అరేభాగ్యుడా ఆవుల పాలు దోడలకి అంతేగా అని నాడు ఆయన బలిసే ఉన్నాడు ఎలా బలిస్తున్నావు ఏం స్వామి ఆ దోడలు పొదుగు కుడిసేటప్పుడు చర్వలైనటువంటి నూరకొస్తూ ఉన్నది ఆ నూర తింటున్నా అరే అసలు బలం అద్దేలా దోళ్ళకి అదంతా అధికారు ఒకనాడు రావు ఇంటికి వచ్చింది ఆయన రావు కేకలేసుకుంటే వెళ్ళాడు శిష్యుడిని వైద్యుడు రే ఎక్కడు రావు గురువు గారు గుంట్లో పడి ఉన్నాడు ఎందుకు అంటే గుంట్లో ఆకలి అయిందిరా ఆకలయి ఏమి దొరకదా మీరు आकल भरी जिड़ा आकल आल्ल कॉन्दू इंड अग पर्वना अश्विनी देवत प्रार्थित कल वस्ता अश्विनी देवतल प्रार्थे चलवा सचैं आ ఆ గురువు గారు సర్వే చే వస్తూ ఉన్నది ఆ ఋగ్వేదం యొక్క మంత్రములతో ప్రారంభం చేశాడు చేస్తే వెళ్ళిపోయాడు గురువు గారు వచ్చారు అశ్విని దేవత దగ్గర వచ్చి ఒక అపోపం అంటే ఒక పిండి వంట తీసుకొని వచ్చి నాయన తినుని నేత్రంలో వస్తాయి నేను ఎందుకని గురువు గారు చెప్పలేదు గురువాటే తినను అప్పుడు మెచ్చుకొని నేత్రం ఇస్తే అప్పుడు వచ్చాడు వచ్చి గురువు గారికి నమస్కారం చేశారు ఈ స్థాయిలో ఉండే గురు శిష్యుల యొక్క సంబంధం అంటే శిష్యుని పూర్తిగా పరీక్షించి పరీక్షించి పరీక్షించి ఈ విద్యలు వీడికి ఇవ్వవచ్చును దీనివల్ల లోకానికి ఎటువంటి ప్రమాదం ఉండదు లోకములకు మేలేనని భావించినప్పుడు అప్పుడు విద్యలు ఇస్తూ ఉండేవాడు అంట సమస్తమైనటువంటి విద్యను చెప్పాడు గురువు చెప్పి అంటే వెళ్ళి స్వామి గురుదక్షిణ గారేం కావాలో కోరుకుంటాడు ఏడు లేవయ్యా ఉదంకుడు ఆ పురుషుడు రాకున్నాడు ఆయన భార్య కుండలములు ఉన్నాయి ఆ కుండలములు కావాలని మీ గురువు గారు నీ మీ అమ్మగారికి అప్పటి నుంచో ఇష్టం ఉన్నది కనుక ఉదంకూడా నీవు వైదాన్ని తీసుకుందా చెత్తం వెళ్ళాడు వెళితే మార్గ మధ్యలో ఒక తాడితో గుర్రం మేము కూర్చొని ఒక వ్యక్తి ప్రత్యక్షమై ఏమయా ఈ గోమయాన్ని కొద్దిగా నువ్వు భక్షణించి నీ కోరిక నెరవేరుతుందంటే ఆ గోమయాన్ని భక్షించి వెళ్ళాడు వెళ్ళి ఆ సన్నిధానానికి వెళ్ళి పౌరుషునికి చేసి స్వామి